ఈజీ మహోపకారం చేసిన వాడికి ఒకప్పుడు అవమానం ఎదురవుతుంది అయినప్పుడు కూడా హీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇట్ ఎలా హౌ హీ కెన్ టేక్ ఇట్ ఎప్పుడైతే మనస్సు సాక్షిగా ఉంటాడో అప్పుడు మాత్రమే అటువంటి కఠినములైన మానసిక వికారములను మనస్సులో చెలరేగే తుఫానులని వీడు అధిగమించగలుగుతాడు కఠినమైన విషయం బట్ దర్ ఈజ్ నో అదర్ లే సో ఎనీవే సో ఈ దేహాశ్రయములైనటువంటి ఇంద్రియములు చక్షురాది కరణస్థాహ సో కన్ను మొదలైన కరణములను అంటే ఇంద్రియ వ్యాపారములను అవి అనుగ్రహిస్తూ ఉంటారు దేవత అంటే అక్కడ కూర్చున్నాయని అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటాడని అలా కాదు దేవత అంటే కాస్మిక్ పవర్ అని ఈ ఈ కథలు ఎక్కువైపోయి స్పిరిటు దెబ్బతినేస్తూ ఉంటుంది సమాజంలో దేవతలంటే పెద్ద పెద్ద విద్వాంసులు కూడా శంకర భాష్యంలోనో నేను ఇక్కడ మూడో అధ్యాయం గృహదారి మీద మూడో అధ్యాయం చదువుతున్నా దేవాసురాశ్చ అస్పర్ధంత అని మంతా దేవతలు అసురులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు అస్పర్ధంత అంటే పోటీ పడ్డారు దాని మీద శంకర భాష్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు భాగవతాన్ని పుస్తకం రిలీజ్ అయినప్పుడు అరవిందరావు గారు ఉపన్యాసంలో ఈ మాట చెప్పినట్టు కూర్చున్నాను దేవాసర సంగ్రామానికి బృహదారంకంలో ఒక చక్కటి వివరణ ఉంది శంకర అది మనకి పిల్లలకి ఎందుకు చెప్పరా అన్నది నాకు ఆశ్చర్యం వేస్తూ అని ఆయన ఆ వేళ ఉపన్యాసంలో చెప్పారు ఎందుకు నాకు తెలుసు ఎందుకు చెప్పరా ఎందుకు చెప్పారంటే వీళ్ళు తెలియదు ఏమిటి చెప్పి తెలుసున్న చెప్తారా తెలియని చెప్తారా అది బృహదారణ్యతంలో ఉంది వీళ్ళు బృహదారణ్యతం ఇయ్యో వేదాంతిన్స్ వాళ్ళు కఠోపనిషత్తులతో రాకరు వాళ్ళ ఉపనిషత్తు ప్రవచనం అది కూడా భాష్యం చదవరు కఠోపనిషత్తులు విత్త ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివేస్తారు నచికేతస్ వార్యమ అంటూ ఇలాగేదో చెబుత పలుపులు ఉన్నారు అది కూడా దృఢంగా ఏం చదవరు అస్థిత్యేవోపలబ్ధం య తత్వభావ ప్రసీదతి ఇలాంటి శ్లోకాలు పట్టించేవారు మళ్ళీ వాటి జోలుకు వెళ్ళరు అవి ఎక్కడో పూర్తాధ్యాయుల్లో ఎక్కడో ఉంటాయి అంత దూరం వెళ్ళటం సో చాలా సూపర్ఫిషియల్గా చదువుతారు అంచేతను దేవతలు రాక్షసులు అని ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా ఏదో రెండు పక్షాలు ఉన్నాయి అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటారు ఒకప్పుడు వీళ్ళు ఒకప్పుడు వాళ్ళు నింపుతారు అన్నట్టుగా అలాగ దాన్ని ఒక గ్రూప్ గ్రూప్ సైకాలజీ కింద పెట్టుకుని అప్పుడు మనం బుద్ధికి ఎక్కువ క్రమ పడక్కం లేదు ఈ దేవతలు రాక్షసులు మన మనస్సులోనే ఉన్నారనేప్పటికీ ఇట్స్ ఏ హ్యూజ్ ఇంటర్నలైజేషన్ సో ఎనీవే దేవతలు అనేప్పటికీ ఇంద్రుడంటే అక్కడెక్కడో ఒక ఆయన తిరుగడుతూ ఉంటాడని సూర్యుడు అంటే మరో చోట తిరుగడుతూ వాయువు అంటే ఇంకో చోట కూర్చుని ఉంటాడని వరుణుడు అంటే ఎక్కడో నీళ్లు దాగి ఉంటాడని డోంట్ టైక్ ఇట్ లైక్ దట్ దట్ ఈస్ ఎ పర్సానిఫికేషన్ ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ మెథడ్ అట్ ది బెస్ట్ సో దేవత అంటే కాస్మిక్ పవర్ నెంబర్ వన్ రియలైజేషన్ ఒక ఒక విజ్ఞానం ఉంది ఈ సత్యాన్ని ముందు తెలుసుకోవాలి నెంబర్ వన్ దేవత అంటే కాస్మిక్ పొలా నెంబర్ టూ ఈ దేహంలో ఉండే ప్రతి పవరు కూడా ఇట్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మిక్ ఫల స్వామి రామతీర్థ దీన్ని ఎంతో అందంగా ప్రతిపాదన చేస్తాం ఇన్ ది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని ఈజ్ ఎ గాడ్ రియలైజేషన్ సోన్ స్వామి రామతీర్థ చాలా గొప్ప మహాత్ము సో ఆయన ఈ ఆస్పెక్ట్ని ని దేవతావాదాన్ని చాలా అందంగా ప్రతిపాదన చేస్తారు సో అంచెతనే శంకరులు అంటారు చక్షుదాధికరణ స్థాహ దేహాశ్రయా ఈ కాస్మిక్ పవర్స్ అన్నీ కూడా దేహంలో ప్రకటన అవుతూ ఉన్నాయి ఎక్కడ ప్రకటన అవుతున్నాయంటే చక్షువు మొదలైనటువంటి ఇంద్రియాలలో ప్రకటమవుతున్నాయి అవి ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తుంది ఆ పవరు ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బికాస్ ఈ బాడీ ఈజ్ నాట్ కేపబుల్ ఎనీ మో జీర్ణ వస్త్రం లాంటిది జీర్ణ వస్త్రంలో కట్టిన మూట కట్టారనుకోండి మూట పిగిలిపోతుంది ఇట్ జస్ట్ గివ్స్ వే ఆ దాంట్లో వేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇటు చల్లా చెత్తరైపోతాయి అదేవిధంగా ఈ దేహంలో ప్రకటన శక్తులు దేహం ఎప్పుడైతే జీర్ణమైపోయిందో అవి ఈ శక్తులు చల్లా చెతరైపోతాయి చల్లాచెదరైపోవడం అంటే ఏమిటి ప్రతి దేవతాసు చూచీ శక్తి సూర్యుల్లో గడిపోతుంది సూర్యుడు అంటే అక్కడెక్కడో ఉంటాడు కదా జగత్తులో కలిసిపోతుంది చుట్టూ ప్రకాశం ఉంది కదా వినీ శక్తి దిక్కుల్లో కలిసిపోతుంది పట్టుకునే శక్తి చుట్టూ యూనివర్సల్ పవర్లో కలిసిపోతుంది అలాగే సో దేవతలందరూ ప్రతి దేవతాసు అదే అంటారు ఆదిత్యాదిషు గతాభవంతి త్యర్థ కన్నుకి ఆదిత్యుడు అధిదేవత అందుకోసం ఆదిత్యుడు మొదలైనటువంటి దేవతలలో ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా కలిసిపోతాయి క్షునా అప్రవృత్త కర్మా అప్రవృత్తఫలాన్ని ప్రవృత ప్రవృత్తఫలా ఉపభోగేన క్షీయమాణ్యా అది సర్వంలో కలిసిపోతాయి కదా ఇంకా కలిసిపోయి ఇంకా ఏమున్నాయి కళలు పదిహేను కలిసిపోయాయి ఇంద్రియాలు కలిసిపోయాయి కర్మాణి కర్మలు కూడా కలిసిపోయాయి కర్మాని ఏంటి కర్మలు అంటే ఈ వీడు ముముక్షువుగా ఉన్నప్పుడు అంటే మోక్షాన్ని పొందేడు అంటే జీవన్ముక్తుడయ్యాడు అంటే ఆత్మజ్ఞానం కలగక ముందు వాడు మోక్షకాముడు ఉంటాడు ముముక్షుడై ఉంటాడు సో ఆ ముముక్షు దశలో కర్మలు చేసుకుంటాడు ఆ మంచి కర్మలు చెడ్డ కర్మలు రెండూ ఉంటాయి చెడ్డ తక్కువగా ఉంటుంది కానీ మొత్తానికి కర్మలు ఉంటాయి ఈ కర్మలు వీటిని సంచిత కర్మలు అని అంటారు అవి దే ఆర్ ఫైల్ డబ్ ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అలా పైలపై ఉన్నాయి వాటికి ఫలం మళ్ళీ జన్మలో వస్తుంది సో అప్రవృత్త ఫలాన్ని ఇంకా అవి వాటి ఫలము ఇంకా రావడం ప్రారంభం కాలేదు ప్రవృత్త అంటే బిగినైపోయింది అప్రవృత్త అటువంటి ఫల కర్మలు సంచిత కర్మలు అనండి సో ఈ కర్మలన్నీ కూడా యూనివర్స్లో కలిసిపోతాయి సమష్టిలో కలిసిపోతాయి ఇంకా ఇక్కడ న్యూక్లియస్ సేమ్ లేదు జీవన్ముక్తులైపోయినాడు కనుక అంటే మళ్ళీ వారికి దేహారంభం ఉండదు ఈ కర్మల మూలంగా ఇంకో దేహం కాదు మరి ఈ ప్రారబ్ధ కర్మను ఉండాలి కదండి అంటే పూర్వజన్మలలో చేసుకుని ఈ దేహాన్ని ఆర దేహాన్ని ఆరంభింపజేసిన కర్మ దాన్ని ప్రారంధ కర్మ అంటారు ప్ర ఆరబ్ధ కర్మ సో ఈ ప్రారబ్ధ కర్మను ఉంది కదా దాని మాట ఏమిటి అంటే దాని గురించి చింతజేయాల్సిందేం లేదు ప్రవృత్త ఫలానా ఉపభోగేన ఇవ క్షీయమాణత్వాత అప్రవృత్త ఫలములు అంటే ఇంకా ఫలం ప్రారంభం కానీ దాగి దాచిపెట్టి ఉంటాయి ప్రవృత్త ఫలములు ఫలం ఇస్తూ అలా అనుభవం చేతనే అవి క్షీణమైపోతాయి అలా అనుభవిస్తూ ఉంటేనే క్షీణమైపోతాయి ఎవరైనా అవమానం చేశారనుకోండి వీడి పాపం కొంతపోతుందంటారు ఎవరిగిపోతుంది ఎక్కడికి పోతుంది అవన్నీ దేవుడు చూసుకుంటాడు వీడి పాపం కొంతపోతుంది ఏదో కష్టపడ్డాడు అనుకోండి తిండి తిప్పలేక ఏదో కష్టపడ్డాడు అనుకోండి ఇంకో పాపం పోతుంది పాపం క్షయమైపోతూ ఉంటుందంట సో మరి ఈ పాపం క్షయం అవ్వడానికి పుణ్యము క్షయమైపోతుంది ఎవరో శుభ్రంగా భిక్ష కొంత పుణ్యం క్షయమవుతుంది ఎందుకంటే మరి పుణ్యఫలమే కదా సో ఆ విధంగా పాపపుణ్యాలు అలా క్షయమైపోతూ ఉంటాయి పాపపుణ్యాల ఫలం క్షయమవడమే కోసమేగా ఈ దేహం ఆరంభమైనది కాబట్టి ప్రవృత్త ఫలానా ఉపభోగేన ఇవ క్షీయమాణత్వాత వాటి గురించి అకౌంట్ చెప్పక్కర్లేదు ఇక్కడ అకౌంట్లు చెప్తున్నారు కదా కాబట్టి అవి ఎలాగో ఉపభోగం చేతనే అనుభవం చేతనే క్షీణమైపోతాయి కాబట్టి అప్రవృత్త ఫలములైన కర్మలన్నీ సమష్టిలో కలిసిపోతాయి దేవుడిలో కలిసిపోతాయి ఇంకా ఇక్కడ న్యూక్లియస్ ఏముండదు తర్వాత విజ్ఞానమయ్చ ఇత్య సో విజ్ఞానమయ ఆత్మ అంటే ఆత్మ అంటే సర్వ సర్వవ్యాపకమైన చైతన్యమే కానీ ఈ సర్వవ్యాపకమైన చైతన్యము కండిషన్ అయిపోయిన చైతన్యం విజ్ఞానమయ ఆత్మ కండిషన్ చైతన్యం ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి కరెంటు ఇది పవర్ హౌస్ లో పవర్ గ్రిడ్ కరెంటే హ్యూజ్ కరెంటు పవర్ గ్రిడ్దే కానీ మన ఇంట్లో వచ్చేప్పటికీ బాగా కండిషన్ అయిపోతుంది అంటే టూ ట్వంటీ ఓల్డ్స్కి వచ్చేస్తుంది ఏదో చిన్న ట్రాన్స్ఫార్మర్ పెడతారు ఆ పెట్టి ట్రాన్స్ఫార్మర్ ఏదో క్లీన్ మంచి ట్రాన్స్ఫార్మర్ పెట్టరు సో సంపూర్ణ క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్ పెడతారు దాంతో ఆ క్వాలిటీ కరెంట్ ఇవ్వాలి అని క్వాలిటీ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది రైతుల ఆత్మహత్య అంటే క్వాలిటీ కరెంట్ ఇస్తే ఆత్మహత్య మరి క్వాలిటీ కరెంట్ ఇవ్వచ్చు కదా క్వాలిటీ కరెంట్ ఎందుకు ఇవ్వచ్చు కదా అంటే వీళ్ళ చేతిలో ఉన్న క్వాలిటీ కరెంట్ ఇవ్వడం సరైన ట్రాన్స్ఫార్మర్ పెడితే క్వాలిటీ కరెంటే వస్తుంది ఇంత ట్రాన్స్ఫార్మర్స్ పెడతారు రోడ్డు పక్కన పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఏం లాభం అది సరిగ్గా ట్రాన్స్ఫర్మేషన్ సరిగ్గా ట్రాన్స్ఫార్మర్ కానీ ట్రాన్స్ఫార్మేషన్ సరిగే చేయదు మంచి క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్స్ వస్తున్నాయి మోడర్న్ టెక్నాలజీలో ఇంత ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది దాన్ని ఆ స్తంభానికే ఫిక్స్ చేసేస్తుంది అది ఫిక్స్ చేసి వెళ్ళిపోతుంది ట్వంటీ ఇయర్స్ దాకా దాన్ని రోడక్తుంది పర్ఫెక్ట్ ట్రాన్స్పోర్టర్స్ ఇన్వెస్ట్మెంట్ దీనికంటే ఎక్కువ కాదు ఈ దెయ్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఫిక్స్ చేసి దాని చుట్టూ గోడ కట్టి రాట్నా టెక్నాలజీ ఏమీ సో మా అలవాలో రోడ్డు వేస్తున్నట్టే ఉంటుంది అలవాలో రోడ్డు పదిహేను రోజుల నుంచి వేస్తుంది ఎంత రోడ్డు వేస్తున్నారంటే హండ్రెడ్ యార్డ్స్ రోడ్డు వేస్తున్నారు పదిహేను రోజుల నుంచి అది అలా మూత పెట్టేసే ఉంది రోడ్డు చుట్టు తిరిగి వస్తున్నాము ఏదో కష్టపడుతున్నాం ఎలా వస్తున్నామో ఎలా వెళ్తున్నామో అన్నట్టుగా ఉంది పదిహేను రోజుల నుంచి అదే కార్యక్రమం రోడ్డు అదే వేసి పద్ధతి ఓ హాఫ్ విశాలంగా ఉంది చోటు ఉంది అక్కడ ఓ హాఫ్ క్లోజ్ చేసి రోడ్డు వేసేయాలి రోజు సెకండ్ హాఫ్లో కింద మీద పడుతూ జనం వెళ్తూ ఉంటారు అప్పుడు ఈ హాఫ్ ఓపెన్ చేసేసే ఈ సెకండ్ హాఫ్ వేయాలి ఏదో ఇష్టం అంటే పబ్లిక్ వర్క్స్ దగ్గరికి వచ్చేప్పటికీ దే ఆర్ కరప్ట్ ఆర్ ఇన్ఎఫిషియెంట్ ఆర్ బోర్త్ కాబట్టి దీంట్లో ఈ చీఫ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్ ఉంటే అవన్నీ తిట్టి ప్రయోజనమే అన్నారు సో సోషల్ ప్రాబ్లం సో సొసైటీలో ది పర్సన్ ది ది బేసిక్ పర్సనల్ ది పర్సన్ హూ హ్యాస్ టు డూ ది వర్క్ అట్ ఆల్ లెవెల్స్ ఎదర్ హీస్ కరప్ట్ ఆర్ ఇన్ఎఫిషియంట్ ఆర్ బోత్ మా మా భాగవతం పుస్తకాలు చూశారు కదా ఎనివే సో ముముక్షువు చేసినటువంటి ఈ ఈ ప్రారంభ కర్మ ఏదైతే కలదో అది ఉపభోగం చేతనే క్షీణమైపోతుంది విజ్ఞానమయ్చ ఆత్మ ఇప్పుడు ఈ ఆత్మ అన్నది సచ్చిదానంద ఆత్మే ఎటువంటి సందేహం లేదు కానీ కండిషన్డ్ సచ్చిదానంద ఆత్మ విజ్ఞానమయ ఆత్మ సో చాలా చక్కటి ప్రయోగం అది కానీ కేర్ఫుల్గా గమనించాల్సిన ప్రయోగం సో చూడండి విజ్ఞానమయ ఆత్మ అంటే విజ్ఞానమయ అంటే కోశం అది విజ్ఞానమయ కోశం సో విజ్ఞానమయ కోశమే అంటే ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి పవర్ గ్రిడ్ దగ్గర బయలుదేరినప్పుడు దాని యొక్క మహిమ చాలా గొప్పది కానీ మన జీరో క్యాండిల్ బల్బులోకి వచ్చేప్పటికీ అది ఏమైపోతుంది అన్ని విధాలా కృంగి కృషించిపోయి అయ్యో ఎందుకు పదికి రాదు అన్నట్టుగా తయారవుతుంది అది కూశం అయిపోతుంది విజ్ఞానమయ్చ ఆత్మ సో సర్వవ్యాపకమైన అఖండ ఆత్మ చైతన్యము దేశకాల అతీతమైనది జన్మ మృత్యువులుగా అతీతమైనది కానీ ఈ దేహంలో ప్రకటమయ్యి విజ్ఞానమయంలాగా అయిపోతుంది విజ్ఞానమయం అంటే ఏమిటంటే వ్యాఖ్యానిస్తున్నారు ఆయన అవిద్యాకృత బుద్ధ్యాద్యుపాధి आत्मत्मत्वा जलादिषु सूर्यादिप्रतिबिंबवत्ष्ट इलम्ब सूर्य प्रतिबिंब पड़े जल आदिषु आदिशबेत अदमू मोदी चवाल सूर्य प्रतिबिंब सूर्य प्रतिबिंब आदिशब्दे चंद्रुड़ मोदी चवाले సో సూర్య ప్రతిబింబము నీటిలో పడినప్పుడు ఆ నీటిలో ఉంటూ సూర్యుడు ఉంటాడు నీటిలోని సూర్యుడు ఈ నీటిలోని సూర్యుడు ఆ సూర్యుడే కాంతి కదండి నీటిలోని సూర్యుడు కాంతి కాంతి అంటే ఆ సూర్యుడే కానీ ఈ నీరు మురికిగా ఉంటే నీటిలోని సూర్యుడు వేలాదేలా ఉంటాడు నీరు కదులుతూ నీటిలోని సూర్యుడు కదులుతూ ఉంటాడు ఆ రకంగా ఈ ఆత్మ చైతన్యము బుద్ధి ఎందు ప్రకటమవు అయితే బుద్ధి ఎందు ప్రకటమై ఆగదు అక్కడ బుద్ధి ఎందు ప్రకటమైతే నష్టమే ఇప్పుడు నీటిలో సూర్యుడు పడ్డప్పుడు ఆ నీరు మురికిగా ఉంటే నీటిలోని సూర్యుడు మురికైపోవడం కానీ వీడు అజ్ఞానం చేత మురికి అయిపోయిందని అనుకోవాలి అక్కడ సమస్య లేకపోతే సమస్య లేదు అయితే కాంతి మురికాడదు కాంతి కదలవదు కానీ వీడు అనుకోవాలలాగా ఈ కాంతి ఈ సూర్యుడు మురికిగా ఉన్నాడు కదులుతున్నాడు అని వీడు అనుకోవాలి వీడు అనుకుంటాడు అదేవిధంగా ఆత్మచైతన్యం బుద్ధిలో ప్రకటన అవుతుంది బుద్ధిలో ఎప్పుడైతే ప్రకటన అవుతుందో వీడు అజ్ఞానం చేత ఆ బుద్ధి ధర్మములను తన ఆరోపించుకుంటాడు అంటే బుద్ధి ఉపాధి అయిపోతుంది మనకు సమస్య అదే మనకున్న సంసారం అంతా ఏంటంటే చాలా అనుభవంలో విషయం వేదాంతం అంటే అనుభవానికి సంబంధించిందే కదా ఇట్స్ నా అంటే థియరిటికల్ డిస్కషన్ సో బుద్ధి ఉంది బుద్ధి అంటే మనస్సు మనస్సు ఉంది మన సంసారం మనస్సు దాటి ఉందండి మనస్సే సంసారం ఈ మనస్సే ఎన్నెన్నో సమస్యలను మనకి కలిగిస్తూ ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఒక కోరికను ప్రకటిస్తుంది తనలో ఒక వెలితిని ప్రకటిస్తుంది ఆ వెలితి నుంచి ఒక కోరికను ప్రకటిస్తుంది వీడు పరిగెత్తిపోతూ ఉంటాడు ఆ కోరిక దానికోసం వీడు పరిగెత్తుతూ ఉంటాడు పరిగెత్తుతో కంప్లైంట్ చేస్తాడు ఎందుకంటే పరిగెత్తడంలో దుఃఖం ఉంటుంది సో కంప్లైంట్ చేస్తాడు సంసారం బరువుపోయిందంటాడు కష్టం అయిపోయిందంటాడు చూడండి నేను ఇలా ఉరికి చేరస్గా అంటున్నానని మీరు అనుకోకండి నాకు ఎందుకు అలా అంటానంటే ఐ సీ ఇట్ దట్స్ వై ఐ సే ఇట్ ఐ సీ అండ్ సే సో కంప్లైంట్ చేస్తాడు తర్వాత కనపడ్డ ప్రతివన్నీ కూడా తిడతాడు ఎక్స్ట్లో అంటే నేరారోపణ చేస్తాడు వీళ్ళ మూలంగా నేనే కష్టపడుతున్నాను అంటాడు చుట్టుపక్కల వాళ్ళని తర్వాత ఇదే ఇంతవరకు నేను గవర్నమెంట్నో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళనో క్రిటిసైజ్ చేశాను చూడండి అలాగా ఆ లోకల్ ఫ్యాక్టర్స్ని క్రిటిసైజ్ చేస్తాడు ఈ లోకల్ ఈ క్రిటిసిజం ఈ కంప్లైనింగ్ నేచర్ ఈ ఫిర్యాదు చేయటం కంప్లైంట్ చేస్తూ ఉండటం ఒక కంటిన్యూస్ డిసెన్ఛాంట్మెంట్ అనేది ఒకటి ఎప్పుడైతే మనస్సులో నిర్మాణం అయిపోతుందో సంసారం అంటే అలాగే ఉంటుంది సంసారంలో పరుగులు తీసేవాడు డిసెంఛాంట్మెంట్ కాకపోతే ఇంకేం మహాభాగ్యం ఉంది సంసారంలో సో ఆ నిరుత్సాహాన్ని హృదయంలో నింపుకుని చుట్టూ చూసేప్పటికీ సూర్యుడిని చూస్తే కూడా నిరుత్సాహమే చంద్రుణ్ణి చూసినా నిరుత్సాహమే నక్షత్రాన్ని చూసినా నిరుత్సాహమే సో దీనికి తోడుగా మనకేవో మోడల్స్ ఈ మోడల్సు మనకి అసలు సమస్యని పరిష్కారం ఎలా చేస్తాయో చెయ్యం అసలు సమస్యని కప్పేసి వీడిని ఇంకో దారిలో ప్రవేశపెట్టారు సోషల్ మోడల్సు రియలిజియస్ మోడల్సు ఎకనామిక్ మోడల్సు ఇవన్నీ కూడా అసలు సమస్యకి అసలు మౌలికంగా వీడి సంసారము దుఃఖము కూడా మనస్సే ఆశ్చర్యముగా కలిగి ఉన్నది అనేటువంటి బేసిక్ ట్రూత్ని కప్పివేస్తాయి కపివేసి ఊరికే వీడి చేత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయి ఈ మోడల్స్ సో స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ మోడల్ ఎకనామి పొలిటికల్ మోడల్ సో ఈ పాలిటిక్స్ ఇలా కాకుండా ఇలా ఉంటే అది బాగుంటుంది ఇస్ ఏ మోడల్ గ్రహ మోడల్ వాస్తు మోడల్ కర్మ మోడల్ రిలిజియన్ మోడల్ ఈ రిలిజియన్ కాదు ఆ రిలిజియన్ అని మళ్ళీ కన్వర్షన్ మోడల్ కొత్తగా కలికి అవతారం వచ్చింది ఇంకో మోడల్ ఇవన్నీ మోడల్స్ ఈ మోడల్స్ అన్నింటి ఒకదాంతలో ఒకటి ఒకదాంత పరుగులు తీస్తూ ఉంటుంది మీరు అంతే కానీ మౌలికంగా తన బుద్ధియే తానని భ్రమపడ్డం చేత తనకి సంసారం వచ్చిందని కేవలము ఈ అజ్ఞానము వల్ల వచ్చినటువంటి ఈ మిక్సప్ మిక్సింగ్ కాదు మిక్సప్ మిక్సింగ్ ఉండదాం మిక్సప్లో ఉంటుంది కానీ మిక్సింగ్ ఉండదు ఇది చేతనము జడము మిక్సప్ అవుతుంది మిక్సప్ ఉంటుంది అజ్ఞానం చేత ఇప్పుడు మిక్సప్ చేసి ఆ బుద్ధి యొక్క ధర్మాలను తన ఏంది సో వీడు నేను బుద్ధిని కాదు నేను బుద్ధి సాక్షిని అనే సత్యాన్ని గుర్తించలేక ఆ బుద్ధే తాను అయిపోతాడు విజ్ఞానమయ బుద్ధి ఆది మనస్సు ఆదే మనస్సు అంటే ఇమోషన్స్నివ్వేవి బుద్ధి అంటే కొంత ఇంటలెక్చువల్గా అందించింది ఇంద్రియాలు దేహము దేహము అంటే దేహము అంటే జడదేహం కాదు కాదు ఈ చైతన్యము యొక్క ఆవేశంతో కూడిన దేహం అంటే స్పర్శ జ్ఞానం దేహమంతా స్పర్శ జ్ఞానము ఉంటుంది మీకు ఎక్కడైతే స్పర్శ జ్ఞానం ఉండదో అక్కడ దేహభావనే ఉండదు కాబట్టి స్పర్శ జ్ఞాన దేహము అంటే స్పర్శ జ్ఞాన విశిష్టమైన దేహం అనే అర్థం అలాగా అలాగంటే స్పర్శ జ్ఞానం లేకపోతే దేహభావం ఉండదు దాని అన్ని ఆ దేహమే కాదు కట్టె దేహం కట్టే ఇది కత్తెకి దేహానికి తేడా ఏం లేదు అంచేతనే ఇది కట్టెని పోలి ఉంటుంది ఆ అంచేతనే కబీర్దాసులో గీతం ఒకటి రాశాడు వీడు పుట్టిన వెంటనే కట్టెల ఉయ్యాల పెడతారు వీడిని కట్టెతో వేరే లక్కడీసే శురు అవుతాయ జిందగి అదే ఒక కథ ఒక గీతం ఒకటి ఉంది ఆ గీతం నాకు పూర్తిగా గుర్తులేదు లక్కడీతో ఆరంభం లక్కడీ ఇస్తారు కదండి లక్కడీ అంటే కట్టె సో కచ్చెల ఉయ్యాలలో పెడతారు ఈ రోజు కాలంలో ఏమైనా మోడల్ అయ్యి ఉండొచ్చు ఆయన చెప్పినప్పుడు కచ్చెల ఉయ్యాలి వీడు పెద్ద కవీర్ అంటాడు వీడు కుర్రాడిగా ఉన్నప్పుడు కచ్చెతోటి వీడు ఆట ఆడుకుంటాడు కచ్చే ఈ గొటి వీళ్ళు చూడండి ఆయన చూడండి ఎలా చెప్పాడు ఎందుకంటే విలేజెస్ లో ప్రాచీన కాలంలో దిస్ ఇస్ ది నేటివ్ క్రికెట్ దిస్ ఇస్ ది కచ్చెతోటి ఆడేది నేటివ్ క్రికెట్ దీంతో ఆటలు ఆడతాయి ఆ తర్వాత వీడు యువకుడు అవుతాడు కట్టెతో చేసిన మంచం మీద విశ్రమిస్తూ ఉంటాడు ఆ తర్వాత వృద్ధుడు అవుతాడు కట్టె చేత పెట్టుకుని నడుస్తు ఆ తర్వాత దేహత్యాగం చేసిన వెంటనే కట్టెలలో తగలబెట్టబడతాడు అంతా కట్టే అది కవిత కవిత కనుక దేహము అంటే అది కట్టే నథింగ్ మోర్ దాన్ దాట్ ఎప్పుడైతే చైతన్యావేశం దానికి వచ్చిందో అదేదో చేతనంలాగా మహాశక్తిమంతంలాగా గొప్ప ప్రకాశము కలదివ్వలే అలా భాషిస్తుంది కాబట్టి విజ్ఞానమయ ఇటువంటి ఇవన్నీ ఉపాధులే దేహంతో సహా ఈ ఉపాధులన్నీ ఆత్మత్వైన మత్వ ఇవి ఆత్మరూపంగా సో అక్కడికి ఏమైపోయిందనమాట ఆ సర్వవ్యాపకమైన అఖండ సచ్చిదానంద ఆత్మ విజ్ఞానమయమైపోయింది దీనికి జీవుడని పేరు దానికే జీవుడని పేరు ఈ జీరో బల్బులో పెరిగేదే కాంతికి జీవుడు అని పేరు సపోజ్ ఆ బల్బు ఫ్యూజ్ అయింది అనుకోండి ఈ కాంతి ఏమవుతుంది హోల్లో గ్రిడ్లో కలిసిపోతుంది నెట్వర్క్లో నేషనల్ గ్రిడ్లో కలిసిపోతుంది కలిసిపోతే అక్కడ సెపరేట్గా దీనికి ఒక స్లాట్ ఉంటుంది ఏమన్నా నేషనల్ గ్రిడ్లో ఫలా ఇంట్లో జీరో క్యాండ్లో బల్బు ఫ్యూజ్ అయింది అదిగో ఈ కార్ ఇది అలా ఉంటుందా ఉండదు దాంట్లో కలిసిపోతుందండి ఈ జీవభావము ఉన్నది అజ్ఞాన కల్పితని తప్పిస్తే మరేము సో దేహే తర్వాత దేహభేదూ కర్మణాంతత్ఫలాథవాత్ సహతేనై విజ్ఞానమయన ఆత్మనా అది ఈ వివిధ దేహముల ఎందు ఈ ఆత్మ ప్రవేశించి ఆయా దేహాలలో భిన్న భిన్నంగా కనపడుతుంది దేహభేదాన్ని పెట్టి ఆత్మభేదము మనకి బాసిష్టం ఉంటుంది ఒక సూర్యుండు మన ఇప్పుడు కోతన్నగారు పద్యం ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక ఏ సర్వేశ్వరుడు సర్వకారణుడు అలాగా సో జన్యు కదంబంబుల కనుక సో ఒకే ఆత్మతత్వము ఒకే పరమాత్మ ఒకే నేషనల్ గ్రిడ్ పవరు అన్ని గృహాల్లో అన్ని ఉపకరణాల్లో ప్రవేశించినట్టుగా ఒకే పరమాత్మ ఈ అన్ని దేహంలో ఎందుకు ప్రవేశించి వై హీ షుడ్ డూ దాట్ ధర్మస్పీసంలా టు గవర్న యువనని నిత్యా ధర్మస్పీసంలా డకర్మణం తత్ఫలా సత్వాత ఈ జీవభావము కర్మ చేతన గవర్న చేయబడుతుంది కర్మ నియంత్రితంగా ఉంటుంది కనుక సో ఆ కర్మఫలాన్ని ఇవ్వడం కోసమని జీవభావం ఉన్నంత వరకు కర్మఫలానుభవం సో అందుకోసం ఇలా ప్రవేశించినట్టుగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆత్మేది కానీ ఈ బుద్ధ్యాది ఉపాధి దోషములను ఆరోపించిన సందర్భంగా శుద్ధ ఆత్మ విజ్ఞానమయ ఆత్మ అవుతుంది ఈ విజ్ఞానమయ ఆత్మ ఇది ఎక్కడికి వెళుతుంది ఇది కూడా ఆ పరమాత్మలోకే వెళ్తుంది అత విజ్ఞానమయ య విజ్ఞానమయ అంటే విజ్ఞానప్రాయ ఆత్మ ప్రాయన్న మయన్న మయట్టికి విజ్ఞానమయో విజ్ఞానప్రాయ కదూ ప్రాయన్ ఉండాలి మయవచనం ప్రాయ ఏకోవచనం మయట్ అని ప్రత్యయం అది దానికి ప్రాచుర్యం అర్థం మయ ప్రాచుర్యాథే ప్రాయశ్ శబ్దానికి కూడా ప్రాచుర్యం అర్థం కాబట్టి ఆ మయ అన్నదానికి అర్థం చెప్పారని విజ్ఞానమయ విజ్ఞానప్రాయ ఏమంటే ఆత్మ విజ్ఞానప్రాయం అయిపోవడం ఏమిటి విజ్ఞానప్రాయము అంటే విజ్ఞానము అధికముగా ఉన్నది అది విజ్ఞానప్రాయం సో విజ్ఞాన ప్రాయమైపోవడం ఏమిటండి ఆత్మ ఎందుకు అలా అవుతుంది అంటే ఆత్మయం అవలేదల్లా అక్కడ విజ్ఞానమయత్వం అనగా విజ్ఞానమునందు ఉపలభ్యత్వమేవా విజ్ఞానమునందు ఉపలభ్యం అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఆత్మ యొక్క మహిమ మీరు మీకు గోచరం కావాలంటే ఎక్కడ గోచరం అవుతుంది బుద్ధి గోచరం అవుతుంది ఎందుకంటే బుద్ధిలో ప్రకాశం తర్వాత ఇంద్రియ వ్యాపారములలో గోచరం అవుతుంది ఇప్పుడు ఆత్మ ఏమిటి అని అడిగితే చిక్షుష చిక్షుభ అని చక్షుష చిక్షు అని ఎలా చెప్పగలిగారు చక్షురింద్రియం ఉన్నందు అది ఉపలభ్యంగా ఉంది కాబట్టి చెప్పగలిగారు కాబట్టి అక్కడ ప్రాయత్వము అంటే ఉపలభ్యత్వమే ఇసే టెక్నికల్ పాయింట్ ఏతే కర్మాణి విజ్ఞానమయ ఆత్మో ఆత్మోపాధ్యపనయే సతీ సో ఇవన్నీ కూడా ఈ కర్మలు ర్మాణి ఈ కర్మలు ఆయన చెప్పిన పంచదశ ప్రతిష్టలు దేవతలు ఇవన్నీ కూడా ఫైనల్గా విజ్ఞానమయ ఆత్మ అంటే జీవభావాపన్న ఆత్మ జీవభావముగా వ్యవహరిం వ్యవహరింపబడుతూ ఉన్నటువంటి అజ్ఞానం చేత వ్యవహారం ఈ ఆత్మ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏమవుతాయి వాట్ హ్యాపన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అంటే ఉపాధి అపనయే సతి ఉపాధి ఉపాధి ఏమిటి బుద్ధి మనస్సు అహంకారం కూడా ఉపాధ్యాయు అహం అనేది అహంకారము అహంకర్త అనేది కూడా ఉపాధ్యాయు కర్త భోక్త సో నేను భోక్తను నేను కర్తను బుద్ధి మనస్సు ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు దేహము ఇవి ఉపాధి ఇంకా ఉపాధులు కొన్ని పెరుగుతాయి ఇంకా పెరుగుతుంది ఉపాధి ఎలాగంటే బ్యాంకులో వీడో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తాను అది ఉపాధి ఆత్మ ఆత్మస్వరూపుడు అహం ధనీ అంటాడు ఏమిటి ధనము వాటి ధన బ్యాంకులో ఉన్న ధనాన్ని అహం ధని అని స్వీకరిస్తాడు సో ఉపాధి సో ధనిత్వము ఉపాధి బాహ్యంలోకి వెళ్తుంది ఉపాధి ఐఎమ్ ఫాదర్ అంటాడు బాహ్యము ముందుండే ఒక పెర్సన్ చూపించి తనయుడు పితృత్వాన్ని స్వీకరిస్తాడు సో ఈ ఉపాధి ఆల్ ది వే గోస్ ఇన్ ది వరల్డ్ రిలేషన్స్ ఆల్సో సో ఈ ఉపాధి పోతుంది ఒక్కసారి ఎగిరి తక్కబోతుంది ఉపాధి అపనయస్తు నిలబడదు ఎప్పుడైతే అంచేతే మనిషి మరణానికి భయపడతాడు ఎందుకంటే నేను భోక్తను దగ్గర మొదలుపెట్టి డౌన్ ది లైన్ చుట్టుపక్కల రిలేషన్స్ ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పెడతాడు పెద్ద స్ట్రక్చర్ డెవలప్ చేస్తాడు ఒక ఆయన నాతో ఉన్నాడు గత ము అమెరికాలో ఉన్నాడు గత ముప్పై సంవత్సరాలు నేను ప్రేమించినటువంటి వ్యక్తి ఈనాడు నాకు శత్రువు అయిపోయి నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నది అని భార్య మీద కంప్లైంట్ మెమీ ఈజ్ జెన్యున్ కంప్లైంట్ లేటా రెష్యూమ్ ఇట్ ఈస్ జెన్యున్ అంటే హీ ఈజ్ అనేబుల్ టు ఫేస్ ద ఫ్యాక్ట్ వాట్ ఈజ్ ది ఫ్యాక్ట్ 30 years he developed he nurtured a relationship and now that relationship has developed cracks and it is disintegrating la la la la disintegrate aipotundi and so he is unable to take it anta manushi financially stable physically healthy economically strong social status unavadu enthi vijnanamuga na vadu engineer lo ante doctor he has everything but ఈ ఉపాధి కల్పితమైనటువంటి ఒక రిలేషన్షిప్ ఎప్పుడైతే అది డిసింటిగ్రేట్ అయిపోతుందో ఈస్ అనేబుల్ టు టేక్ ఇట్ సో దర్స్ వై ఉపాధి ధర్మములను అధ్యారోపణం చేసుకోవటము అంత తేలిది కాదు ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ ఇట్స్ ప్రైజ్ అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే ఉంటే స్నేహం అది పెంచుకోతుంది ఇప్పుడు పెద్దవాళ్ళు రిటైర్ అయ్యారనుకోండి ఇదే మనవుడు మనవారు నువ్వు ఒక ఆయన నది ఇప్పుడు నాకు మునుగునవడు పుట్టేడండి ఎవరే ఆయన ఇంత మోహం చేసుకున్నాను తప్పే ఉంది ఇప్పుడు మునుగు పుట్టితే సంతోషించటంలో తప్పే ఉంది అది తప్పని లేకపోతే వీళ్ళు అసూయపడుతున్నారని అలా అనుకోవద్దు మహాత్ములు ఏమని చెప్తారంటే నువ్వు నీ ఉపాధిల్ని విస్తరించుకుంటున్నావు ఎక్కడో కష్టపడతావని ఒక ప్రేమతో చెప్తాను వద్దు బాబు ఈ మునుమను వాళ్ళు వద్దు మనవాళ్ళు వద్దు కొడుకులు కూతురుతో సరిపెట్టించి వచ్చి కొంత రామాయణమో భగవద్ గీతో భగవద్గీత ఏదో రామాకృష్ణ అనుకో లేకపోతే పో అయితే మహాత్ముల యొక్క సంఘానికి సోషల్ సర్వీస్ చే నీకు ఏదైనా సేవా కార్యక్రమాల్లో మునుమను వాళ్ళు మన వాళ్ళు ఎక్కడికి పోరు వాళ్ళు ఉండేటట్టు వాళ్ళే ఉంటారు వాళ్ళ ప్రదక్షిణం చేయడం అనవసరం సో యూ డూ డూ సంథింగ్ ఎల్స్ ఎంగేజ్ ది మైండ్ ఎల్స్ డోంట్ గెట్ ఫిక్స్డ్ ఇన్ టు వన్ మోర్ ఉపాధి అని బోధిస్తారు అంతే ఎందుకంటే ఈ సంసారము మనిషిని చాలా దుఃఖానికి గురిచేస్తూ ఉంటుంది అందుకోసం అలా చెప్తారు తెలుసున్న వాళ్ళు అలా చెప్తారు ప్రేమతో చెప్తారు చెప్పడం అది చెప్పారనుకోండి చెప్తే బాగుండదు వినే వాళ్ళకి బాగుండదు చెప్పేవాడికి బాగుండదు అంటే చెప్పనే చెప్పరు ఇంక చెప్పింది వాళ్ళు ఈ వివేకవంతులు అని అన్నప్పుడు ప్రేమ ఉంటే చెప్పాలి అటు వివేకం ఇటు ప్రేమ ఉంటే చెప్పడం కటుగా ఉంటుంది బట్ దెన్ దట్ ఈస్ హౌ సంసార్ ఎనీవే సో ఈ ఉపాధి ఎప్పుడైతే అపనయ్యేసీ తొలగిపోయింది అజ్ఞానం ఉన్నాడనుకోండి వీడు ఇంకో ఉపాధిని సంపాదించుకుంటాడు పోయి ఇంకా ఎందుకంటే ఆ సూక్ష్మ ఉపాధి పోలేదుగా బుద్ధి ఉపాధి మెమొరీ బాడీ అంటారు ఈ మెమొరీ బాడీ పోలేదుగా వాసనామయ శరీరము అది ఎక్కడికి పోలేదుగా ఈ వాసనామయ శరీరము అలా సూక్ష్మంగా ఉండి ఆ విల్ పూల్ విల్ఫూల్ ఇట్ మే టోటల్లీ డిసపియర్ ఇన్ ది ఓషన్ ఆర్ ఇట్ విల్ డిసపియర్ హియర్ అండ్ రీఅపియర్ అల్స్గా అండర్ నీత్గా విల్ పూల్ ఒక మూమెంట్ ఉంటుంది కదండి ఈ మూవ్మెంట్ ఫర్ సమ్ రీజన్ ఇక్కడ డిసపేర్ అయిపోతుంది బట్ అండర్నీ ఇట్ ట్రావెల్ సెల్ఫ్ వేర్ అండ్ అఫియర్స్దే అంటే సముద్రం ఎక్కడికి వెళ్ళదు ఈ విల్పుల్సే మూవ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఉపాధి వెంటనే ఈ మెమొరీ బాడీ ఇట్ గోస్ ఎల్ఫ్స్ వేర్ అని ఫిక్స్ అప్ అనదర్ ఉపాధి కానీ ఇక్కడ మనం జ్ఞాని గురించి మాట్లాడతాం ఆయన జీవన్ ముక్కులు కనుక ఈ ఉపాధి ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఏమవుతాడు పదే ఏకీభవంతి ఇవన్నీ కూడా పరే సో ఆ పరమాత్మలో కలిసిపోతాయి నము పరే వ్యే అనంతే క్షయే బ్రహ్మణ్యాకాశకల్పే కల్పే జరే అమృతే భయ అపూర్వేణ పరే అనంత బాహ్యే अद्वे शिवे शाते सर्व एक चूँ आयन की ब्रह्मे अंत प्रेम शंकर आयन आेमंत को वाक्य परव्यये एक परे सर्वोत्कृष्ट अंत प्रकृति अतीतमी త్రిగుణాత్మకమైన ప్రకృతి ఎందు ప్రకటమగుతున్నా ప్రకృతికి అతీతమైనది బంగారం నెక్లెస్ అనే ఒక రూపంలో ప్రకటమైన ఆ రూపానికి అతీతమై ఎప్పుడూ కూడా మరే అవ్యయే ప్రకృతిలో పుట్టుక నాశాలు ఉంటాయి క్షయమవుతా అనేది ప్రకృతిలో భాగంగా గుణముల గుణప్రవాహ అంటారు భాగవతంలో తరచుగా వస్తూ ఈ సప గు ప్రకృతి యొక్క ప్రవాహంలో క్షయము వృద్ధి ఇవి ఉంటాయి ఒకటి క్షయమవుతూ ఉంటుంది ఇంకోటి వృద్ధి అవుతూ ఉంటుంది ఈ క్షయ వృద్ధులు ఎలా ఉంటాయండి చాలా చిత్రంగా ఉంటాయి ఇప్పుడు గృహంలో ఓ గృహ యజమాని ఉంటాడు వీడి తండ్రి క్షయమైపోతూ ఉంటాడు వీడి పిల్లవాడు వృద్ధి చెందుతూ ఉంటాడు పిల్లవాడు అప్పుడే ఏడాది అయింది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాడు ఇటువైపు ఎనభై ఏళ్ళ తొంభై ఏళ్ళ తండ్రి దినదినము క్షయమైపోతూ ఉంటాడు వీడు చూస్తాడు క్షయ వృద్ధులు రెండూ ఉంటాయి సో వాడి జీవితంలోనే ఉండొచ్చు కానీ ఆత్మ చైతన్యంలో అవి ఏమీ ఉండవు అవ్యయే తర్వాత బ్రహ్మణి బ్రహ్మణి అంటే ఒక బండరాయని బ్రహ్మ అంటే బ్రహ్మణి అంటే సుప్రీం రియాలిటీ బ్రహ్మణ్ ఇస్ ది వర్ల్డ్ విచ్ ఇండికేట్స్ రియాలిటీ ఆ రియాలిటీ యొక్క చైతన్య శక్తిని చెప్పే పదం ఆత్మ ఆ రియాలిటీ యొక్క ఎగ్జిస్టెన్స్ అస్తిత్వాన్ని అఖండమైన సత్తని బోధించేటువంటి పదం బ్రహ్మ రియాలిటీ అంటే ఉన్నదాన్నే రియాలిటీ అంటారు వాట్ ఎవర్ ఈజ్ దట్ ఈజ్ రియాలిటీ కాబట్టి బ్రహ్మని ఈ బ్రహ్మ ఆకాశవతే ఆకాశ కలిపే లేక సముద్ర దృష్టానికి విర్లు పూలు ఇక్కడ డిజపేర్ అయిపోయిందనుకోండి సముద్రం ఏముంటుంది అక్కడే ఉంటుంది ఈ విర్ల్పూలు అక్కడ రీ అయితే అక్కడ సముద్రం ఉంటుంది సో సముద్రం సర్వవ్యాపకంగా ఉంటుంది ఆకాశమే బ్రహ్మాంత ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎవరి వేర్ సో ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఎస్ ఎ గివెన్ ఇండివిజువల్ డిజపేర్ అయిపోతే ఇట్ డజన్ మీన్ దట్ ది ఎగ్జిస్టెన్స్ ఇస్ సెల్ఫ్ నెస్ డిజపియర్ ఎగ్జిస్టెన్స్ డిజపేర్ అవ్వదు ది నేమ్ అండ్ ఫార్మ్ దట్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ అండ్ ఎగ్జిస్టెన్స్ దే డిజపియర్ విర్లు పూలు డిజపీర్ అయిందంటే అర్థం ఏంటి మీరు డిజపీర్ అవ్వదు మీరు అలాగే ఉంటుంది ఆ నీరు యొక్క ఒక విశిష్ట రూపము ఆ రూపానికి మనం ఇచ్చిన పేరు అవి నిజపేరైపోతాయి నామరూపాలు నిజపేరైపోతాయి ఎందుకంటే నామరూపాలు నిలబడేవి ఎలాగూ కాదు అవి నిజపేరు అవి ఆ నిత్యమే అవి నిజపేరావ్వకపోతే ఇంకేమవుతాయి కాబట్టి ఆకాశకల్పమైనది ఆకాశమూమెంట్ ఇది బ్రహ్మ ఎగ్జిస్టెన్స్ అది దాంట్లో ఈ ఆత్మ ఈ జ్ఞాని ఏకమైపోతుంది అజే అది పుట్టదు అజ దానికి ముసల్తనం లేదు అమృతే అది మరణించదు అభయే అది దాని ఎందు భయము లేదు అపూర్వే అనపరే దాని ఎందు పూర్వపరా పూర్వ అపర పూర్వ అంటే తూర్పు అపరా అంటే పశ్చిమం ఇలాంటి విభాగాలు ఏమీ లేకపోతే పూర్వము కారణం అపరము అంటే కార్యం కారణకార్య భావం సో అది కారణమా లేక కార్యమా ఇప్పుడు దేహము అంటే కార్యము దీనికి కారణం తల్లిదండ్రుల కారణము ఇలా ఏదో కారణకార్యభావాలు ఉంటాయి ఈ కారణకార్యభావాలకి అతీతమైనది అపూర్వము అనపదము అనంతరే అబాహ్యే దేహోపాధిని తాను స్వీకరించిన సందర్భంలో లోపల బయట ఈ లోపల బయట అనేది ఇప్పుడు స్పేస్ ఉందనుకోండి విత్ రిఫరెన్స్ టు ది హౌస్ You are either inside or outside. With reference to space, inside ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆ మీరు కాబట్టి అసలు ఆ మాట రాదు యూఆర్ ఆల్వేస్ ఇన్ సైడ్ ది స్పేస్ ఓన్లీ కానీ మీకు ఎప్పుడు కూడా space ఆమ్ ఇన్ సైడ్ ది స్పేస్ అని మీరు అనుకోరు ఇన్సైడ్ అనేది రెలిటివ్ టామ్ అవుట్ సైడ్ అనేది Inside ఉంటేనే ఇన్సైడ్ అనే మాట వస్తుంది ఇన్సైడ్ అనేది Kabatte, illu, inside outside. అనే inside outside. అలా ఉంటుంది ఒక గీత గీసి ఇన్సైడ్ అవుట్ సైడ్ అనే మాట కానీ కేవలము సర్వవ్యాపకమైన తత్వంలో ఇన్సైడ్ అవుట్ అనేటువంటి వ్యవస్థ ఆ వ్యవహారం దట్ ఆఫ్ వర్డ్ యూసేజ్కి అతీతంగా ఉంటుంది సో అంచేతనే దాన్ని అనంతరే అబాహ్యే దాని ఎన్నో అంతరము లేదు బాహ్యము లేదు ఎందుకు అంచేతనే అద్వయే ఆకాశము అద్వయము సముద్రము అద్వయము ఎగ్జిస్టెన్స్ అద్వయము శక్తి అవయము ప్రకృతి అద్వయము రియాలిటీ అద్వయం దీంట్లో ఇంకా ద్వయం ఏం లేదు నువ్వు ఇంకెక్కడైనా ద్వైతం చెప్పుకోవాల్సి వస్తే వీటన్నింటినీ కాదని నువ్వు ఎక్కడైనా ద్వైతం చెప్పుకుంటే చెప్పుకోవ్ యు హ్యావ్ యువర్ రియా యువర్ రిజ్యుయలిజం ఇవన్నీ అద్వయము కాబట్టి మరి ఎక్కడుంది ద్వైతం అంటే నామరూపాల్లో ఉంది ద్వైతం కాబట్టి వీడు నామరూప అభినివిష్టమైన బుద్ధి గలవాడు అయ్యి ఉండాలి స్థూలంగా ఆలోచిస్తూ నామరూపాలు కతుక్కుపోయిన వాడు మాత్రమే జూయిలిజంని చెప్పగలుగుతాడు కానీ రియాలిటీలో యునాట్ హ్యావ్ డివిజన్ శివే శాంతే దాని ఎందు సర్వము మంగళమే కానీ అమంగళమనే లేదు శాంతే అంటే ఈ సాంసారికములైనటువంటి ఒడుదుడుకులు దుఃఖాలు పుట్టడం మరణించడం విడత దినం పెట్టేయమే వాడు పెట్టలేడని వాడు స్వర్గానికి వెళ్ళేడని నరకానికి వెళ్ళేడని పుణ్యమని పాపమని దేయం పట్టిందని దేయం విదిలిపెట్టిందని అదృష్టం కలిసి వచ్చిందని కలిసి సో ఆల్ దీస్ థింగ్స్ ఈ తరంగాలన్నీ కూడా ఈ కల్లోలాలన్నీ కూడా శాంతమైపోతాయి ఇంకా అసలు దెర్ ఈజ్ నథింగ్ టు కంప్లైన్ అబౌట్ అటువంటి ఆత్మతత్వమునందు పరబ్రహ్మయందు ఈ పంచదశ తర్వాత ఇంద్రియాలు కళలు ఇంద్రియాలు కర్మలు జీవ భావము ఏకీభవంతి ఏకీభవంతి అంటే ఎప్పుడూ ఏకమే ఇంకేతం చక్కగా అర్థం రాష్టమారైనా అవిశేషతాంగ్ ఏకత్వమాపద్యంతే అవిశేషతాంగచ్చింది అంటే విశేషము అంటే తేడా తేడా లేని స్థితిని పొందు తేడా అనేది ఒకటి అజ్ఞానం చేత వచ్చింది ఇప్పుడు రహుగణ భరత రహుగణ సంవాదంలో ఆయన జడభరతుడు రహుగణున్న ప్రశ్న వేస్తాడు పల్లకి మోస్తూ ఉంటాడు పల్లకీలో రహుగణను కూర్చుంటాడు కూర్చుని ఇక్కడ పృథివీ ఉన్నది నేల నేలపై కాళ్ళు ఉన్నాయి ఈ కాళ్ళు పృథివీ వికారములే కాళ్ళ మీద తొడలు ఉన్నాయి అవి పృథివీ వికారములు ఆ పైన నడుము అది పృథివీయే ఆ పైన అది పృథివీయే ఈ భుజస్కంధాల మీద పల్లకి అది పృథివే దాంట్లో కూర్చున్న నువ్వు పృథివే అని చెప్తాను నేను మాత్రం ఈ పంచభూతము యొక్క నేను కాదు కాబట్టిని మోయడం వల్ల నాకు భారమనో శ్రమనో శ్రమ కాదనో ఈ ఇలాంటి వ్యంగ్యం లేదు నువ్వు నా మీద అలాంటి వెతకారం చేయనక్కర్లేదనో లేకపోతే నువ్వు నా మీద దయ చూపించక్కర్లేదునో ఏదో అంటాడు అది అనేప్పటికీ కంగా పలకి దీనికి కాలమే పడతాడు కాబట్టి సో ఏకత్వ మాపద్యంత జ్ఞాని యొక్క దృష్టిలో సెపరేషనే ఉండదు సో ఈ సెపరేషన్ గురించి రేపు క్లాసులో చెప్తాను ఇంకా వివరంగాను సో ఏకత్వం ఆపద్యంటేంటే నిరవశేషమైన ప్రలీయంతే నామరూప భేదము తర్వాత పరిచ్ఛిన్న భావము ఐ ఆమ్ సెపరేట్ ఫ్రమ్ ది హోల్ సర్వము నుండి నేను విడివడి ఉన్నాను అనే పరిచ్ఛిన్న భావంలో మనం జీవిస్తూ ఉంటాం అది మౌలికమైన కారణం మన మన కష్టాలన్నింటికీ భయాలకి అది కారణం అది మానవుడు గుర్తించదు కానీ చూడండి భయపడుతూ ఉంటాడు ఎందువల్ల భయపడతాడు అంటే సర్వము నుండి హోల్ నుంచి నేను సెపరేట్ అయిన కారణంగా భయపెడుతున్నాను అని అనుకుంటాడండి అలా అనుకో వాడెవడో ఏదో చేస్తాడని భయపడతావు సో దేహాభిమానం ఉపాధి దేహంలో అయితే డబ్బు ఉపాధి ఎవరో డబ్బు ఇస్తాడో ఇవ్వడం అని సో ఇలా ఏవో భయాలు కనుక సో అవిశేషతం గచ్చంది ఏమి ఉండదు సముద్రంలో కురిసిన వర్షం ఏమిటవుతుందో సముద్రం అయిపోతుంది అలాగా అభేదాన్ని పొందుతాడు దానికి దృష్టాంతం జలాత్యాధారాపనయ ఇవా సూర్యాది ప్రతిబింబా సూర్యే అదే ఒక దృష్టాంతం పది కొండలు పెట్టి నీళ్లు పోశారు జలం జలము పది వేరువేరు నీటి పడియలు లేదా నీటి కొండలు అలా వరుసగా పెట్టారు ఎండలో పెట్టారు ఎండలో ఇది పెట్టారంటే సూర్యబింబాన్ని గ్రహించటం కోసం ఇప్పుడు ఆ సూర్యుడు యొక్క ప్రతిబింబాలు పది ఉన్నాయి ఒక కథ పుచ్చుకుని ఓ కొండ పగలగొట్టారనుకోండి అక్కడ కొండ ఇష్యూ కాదు నీరు ఆ నీరుని లేకుండా చేసేసారనుకోండి ఆ ప్రతిబింబం ఏమిటవుతుంది సూర్యులో కలిసి అదేవిధంగా ఈ జ్ఞాని ఆ ఇన్ఫినిట్ ఫోకస్ ఇండి ది ఫైనైట్ ఇన్ ది బాడీ ఈ బాడీ ఎప్పుడైతే పక్కకి తొలగిపోయిందో అది ఆ ఫైనైట్ ఇటు మెర్జెస్ ఉంటుంది ఇన్ఫినేట్ అది ఒక దృష్టాంతం రెండోది ఘటాత్పనయే ఇవా ఆకాశే ఘటాత్కాశ ఘటాకాశం ఆదిశబ్దం చేత మఠం తీసుకుంటే మఠాకాశం అయితే కుడ్డి ఆకాశం కుసూలాకాశం ఇంకా ఇలాంటివి నీడిల ఆకాశం నీటిల ఆకాశం అంటే సూదిలో చిల్లు ఉంటుంది నీడిల ఆకాశం లేదా ఓ ఆకాశాలు సో ఘటము పగిలిపోయినప్పుడు ఘటాకాశం ఏమైంది ఇది ఒక మహాత్ముని దృష్టాంతం చెప్పారు నేను భగవద్గీత క్లాస్లో చెప్పినట్టున్నా ఒక బిల్డింగ్ కూలిపోయింది ఎందుకు కూలిపోయిందో కూలిపోయిందండి ఎట్టకు వచ్చి కూలిపోవచ్చు ఈ మధ్యకాలంలో ఓల్డ్ బిల్డింగ్ని కూలగొట్ట కొత్తది వేస్తారు ఏముంది సమ్ బిల్డింగ్ కూలిపోయింది ఆ బిల్డింగ్లో పది రూములు ఉన్నాయి ఐదు రూములు ఇంటాక్ట్ ఉన్నాయి ఐదు రూములు కూలిపోయాయి ఇప్పుడు ఈ రూమ్ ఆకాశాల పరిస్థితి ఏమిటి అది ప్రశ్న ఈ ఇంటాక్ట్ ఉన్న రూమ్ ఆకాశాలు ఎలా ఇవ్వాలి ఈ కూలిపోయిన రూమ్ ఆకాశాలు డెడ్ అని కని చూసేదా యూ కెనాట్ ఇన్ఫాక్ట్ యూ షుడ్ నాట్ ఎందుకంటే ఆకాశంలోనూ ఈ రూమ్ ధర్మాన్ని ఆకాశం మీద ఆరోపించటమే తప్పదు కానీ వీడు ఆరోపించి అజ్ఞానం చేత రాంగ్గా పుట్టేయి చచ్చేయి అని ఆకాశానికి అర్మయిస్తాడట అదే రాంగ్ సో ఘటాకాశము ఘటం పగిలింది అంటే ఘటాకాశం ఏమవుతుంది ఆకాశంలో విలీనమైపోతుంది అంతకంటే ఆకాశం నాశమాన్ని పొందదు అదేవిధంగా ఈ ఆత్మజ్ఞాని అశు పరమేశ్వరుల్లో విలీనమైపోతాడు ఓం పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుభ్రో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణాపణమూ సో